మీ యొక్క అంతరతమైన స్వరూపము ఆత్మ అంటే అర్థం ఆత్మ అంటే ఓ ముద్ద కాదు ఇక్కడో అక్కడో ఎక్కడో ఉండే ఓ ముద్ద కాదు ఆత్మ అంటే ఆత్మ అంటే నేను ఎవరు లేక నేను ఏమిటి అని విశ్లేషణ చేసుకుని ఎస్ దిస్ ఈజ్ మా టయామ్ అని మీరు ఫైనల్ గా చెప్తే ఇంకా అది ఫైనల్ గా చెప్పాలి ఇంకా ఆ పైన ఇంకా చెప్పి లేదు అనే స్థితికి మీరు చేరుకుంటే దానికి ఆత్మాను సో మనిషి ఏం చేస్తాడంటే ఏది తాను కాదో అదంతా తాను అని నిర్ధారణ చేసుకూర్చుంటాడు అండ్ సో ఎప్పుడైతే తాను కానిది అంటే అనాత్మ తాను కానిది అంటే అనాత్మ అనాత్మను ఆత్మైన అధ్యారోపణ చేసుకుంటూ చేసు కూర్చుంటాడో ఆ అనాత్మ జారిపోతుంది అనాత్మత్వాదం ఇంకా వేరే హేతులు ఏమక్కర్లేదు అనాత్మ జారిపోతుంది అనాత్మ జారిపోయినప్పుడు తను ఏమీ లేకుండా అయిపోయాను సంథింగ్ హ్యాపెండ్ టు మీ అని బాధపడతాడు మీరు ఆలోచించండి ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ ఏ పొజిషన్ వాట్ ఆర్ యూ విథౌట్ దట్ పొజిషన్ యూ హ్యావ్ పవర్ వాట్ ఆర్ యూ విథౌట్ దట్ What are you without your money, your economic situation? At the same time, what are you? Paravata, bandhul, bandhumitra parivāra, bandhumitra parivāra, patrikala veshto onta. That's all any sort of metal, any sort of metal, any sort of metal. So anyway, bandhumitra parivāra ne veshto onta. Without all that, what are you? Dhanakanaka vastu vāhanā diyangta. Without all that, what are you? అది చూసుకోవాలి మనిషి అలాగే స్టేటస్ మహాత్ములు కూడా వర్తిస్తుంది పీఠాధిపతిని సపోజ్ పీఠాధిపతి యూ నాట్ దెన్ వాట్ ఆర్ యూ క్యాస్ట్ బ్రాహ్మణ అహం బ్రాహ్మణ సపోజ్ ది బ్రాహ్మణ్ హుడ్ ఈజ్ రిప్పుడ్ ఆఫ్ యూ బ్రాహ్మణత్వం అనేది అది మీ నుంచి తీసేవట పాలసం అనుకోండి దెన్ వాట్ ఆర్ యూ అంటే సమాధానం ఏమొస్తుంది అండ్ నథింగ్ అభిమానం అలా ఉంటుంది బ్యాంకర్ ఉన్నాడనుకోండి బ్యాంకర్ ని వాడి బ్యాంక్ బ్యాంక్ కరఫ్ట్ అయిపోయిందని బ్యాంక్ గురించి వచ్చిందో ఏమో ఈ బ్యాంక్ కరఫ్ట్ బ్యాంక్ రచ్చదైపోయిందనో ఏదో అలాంటిది అయి ఉంటుంది సో బ్యాంకర్ కి బ్యాంక్ బ్యాంక్ అయిపోయిందనుకోండి దెన్ హీ ఫీల్స్ అఫ్టర్లీ లాస్ ఎందుకంటే you talk the bank he is nothing diye adhyanam anta ipudu deenni meeru you apply to the body ipudu miss universe undu anukondi she is she what is she she is i with a beautiful body suppose beautiful body lo body undi beauty povachchu lekapothe beauty body rendu kuda povachchu ముందు బ్యూటీ పోతుంది తర్వాత బాడీ పోతుంది ఇన్ దట్ ఆర్ దర్ సో వితౌట్ దట్ బా బ్యూటీ వాట్ యా మై వితౌట్ దట్ బాడీ వాట్ యా మై ఇది అర్థం చేసుకోవాలి అయితే చాలా కష్టమైన వ్యాపారం ఉండేది ఏమంత తేలికేం కాదు రక్మిస్తే సరే కవి ఉంటాడు పద్యం చదువుతూ ఉంటాడు ఓ పజెని చదువుతాడు అందరూ ఆనందంగా వింటారు రెండో పద్యం చదువుతాడు సరే మళ్ళీ వింటారు మూడవ పది కొంచెం ఇబ్బంది పడ్డా ఆరారు ఎందుకంటే ఎంత ప్రతివాడు ఎంత కవిత్వాన్ని ఆస్వాదించే వాడైనా ఏదో కొంతసేపు అయ్యేపటికి ఇంక ఇల్లు పెళ్ళం పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి సో ఇంకా వెళ్ళి వస్తారు కానీ కవి మాత్రం ఇంకా పద్యాలు తగ్గుతూనే ఈ కవులు ఉన్నారు చూసారా వీళ్ళు వీళ్ళు నేను కవులు నాకు తగుతూ ఉంటారు so i am not agnostic poet i tried my hand in poetry and i created some poems and then i forgot about it vera sangate so manchidi kani kavya ante naaga em anukuntunna ante kavya ante poguduto untadu vennodanni naaga ala vinchi oka bomber boat laanti vallanu okaledanna minaha isthe vennodanni povaladame padey aa pogadabadi vaadu vaadu yogyudaina pogadestaru ayy yogyudaina pogadestaru స్వమింద్రహ స్వమి చంద్రహ అని ఏవో పద్యాలు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ కవి పద్యాలు మీరు వినలేదనుకోండి హీజ్ అట్ ఎ లాస్ ఎందుకంటే హీ సంథింగ్ బై బీయింగ్ ఎ పోయెట్ మీరు వారి దగ్గర నుంచి ఆ ఆవరణము ఆ పైకప్పు పైన కప్పుకున్న దాని పేరు ఆవరణం ఆ కప్పు పైకప్పు తీసేసారనుకోండి ఆవరణము తీసేశారనుకోండి హీ ఫీల్స్ దట్ హీ ఈజ్ నోమో హీ హీఈ్ నథింగ్ హీ కెనాట్ స్టాండ్ దట్ లాస్ అలాగే పండితుడికి నువ్వు పండితుడు కాదు అని అవమానం చేశారనుకోండి హీ ఫీల్స్ ఇట్ ఎ హ్యూజ్ లాస్ అలాగే ఈ రిలేషన్షిప్స్ కూడా మనం అలా నిర్మాణం చేసి పెట్టుకుంటాం ది హస్బెండ్ అంటే హస్బెండ్ నెస్ దట్ హస్బెండ్ నెస్ నథింగ్ ఎందుకంటే వీధిలోకి వెళ్ళినప్పుడు వీడిని ఎవరు పెద్ద నెత్తిమే పెట్టుకునేది ఎలాగా ఉండదు ఎవరు ఎవరు హడాలో రోడ్డు మీద వెళ్తుంటే మిమ్మల్ని ఎవరు కేర్ చేస్తారు మీ దారి మీది ఎవరిదారి వాడిది ఇంటికి వచ్చేప్పుడు కూడా ఎవరిలో కేర్ చేయలేదు అనుకోండి మై గాడ్ వాట్ ఈస్ దిస్ వాట్ ఆర్ మై అనే మనిషి హీ కెనాట్ విత్స్టాండ్ దట్ సిచ్యువేషన్ ఇంటికి వచ్చే కూడా కేర్ చేయబోతే ఎవట్రా నేను ఇంటికి వచ్చినప్పుడు అసలు మాటా బంతి లేదు కప్పు కాఫీటా ఏమీ లేదు వాట్ ఈస్ గోయింగ్ అని పాపం చాలా కష్టపడిపోతాయి ఎందుకంటే గత స్టేటస్ ఏదో ఉంటుంది పాపం ఆ స్టేటస్ వీళ్ళు దాన్ని వీళ్ళు నిలబెడుతున్నంతసేపు హీ సంథింగ్ ఆ స్టేటస్ ని వాళ్ళ కోపం వచ్చి నిలబడ్డం మానేశారనుకోండి హీ సడన్లీ హీజ్ అట్ అగో విత్ దట్ స్టేటస్ ఇట్ ఇట్ ఈజ్ కంఫర్టబుల్ ఆ స్టేటస్ ని తీసుకురాడేపటికి ఇట్ కెనాట్ సర్వైవ్ కాబట్టి మనిషి నేను ఇది నేను అది అని అనుకుని ఒక పెద్ద భ్రాంతిలో బతికేస్తూ ఉంటాడు నేను మనం చేసేది ఏమిటంటే వితౌట్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఆర్ యూ ఆర్ యూ సంథింగ్ ఆర్ నాట్ అయితే దీంట్లో రహస్యం ఏమిటంటే ఇవేమీ లేకపోతే నేను ఏదీ కాదు ఐ ఆం నథింగ్ అనేది అజ్ఞానం యొక్క పరాకాష్ఠ సత్యం ఏమిటంటే అసలు ఉన్నది నేనే ఐయామ్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ ఐయామ్ ఈజ్ ది సబ్స్టాండివ్ ఐయామ్ ఈస్ ది ఓన్లీ రియాలిటీ ఎవ్రీథింగ్ ఎల్ఫ్ యాడ్స్ టు ఐమ్ కమ్స్ అండ్ గోస్ ఐయామ్ హస్బెండ్ డైవర్స్ ఇచ్చాడు నా ఐ ఆమ్ సింగిల్ సో ఇక్కడ దీంట్లో మారింది ఏమిటి మారింది ఏమిటి అయామ్ అయాం మారలేదు ఐ టెల్ యూ నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ టు యూ యూఆర్ నాట్ గోయింగ్ ఎనీవే ఈ సత్యాన్ని తెలుసుకోటానికి మనిషి పిల్లి మొగ్గలు వేసేస్తూ ఉంటాడు తెలుసుకోడు యూఆర్ నాట్ గోయింగ్ ఎనీవే స్పేస్ ఉంది ఇప్పుడు ఘటాకాశం ఉంది ఘటాకాశం ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు ఎందుకో తెలుసిన అది లేని చోట లేదు కనుక ఘటాకాశం యొక్క ఆత్మ ఏమిటి ఆకాశం అది ఎక్కడికి వెళ్తుంది అది ఎక్కడికి వెళ్ళదు పీపుల్ ఆత్మీ ఈ జన్మ అయిపోయిన నెక్స్ట్ జన్మ నేను ఎక్కడికి వెళ్తాను ఐసార్ యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఆత్మ నాట్ గోయింగ్ ఎనీవేర్ వాళ్ళు అడుగుతారు ఎవరన్నా ఆత్మ ఈ లోకం నుంచి ఆ లోకం వెళ్తుంది కదా ఆత్మ ఎక్కడికి వెళ్ళదు నేను ఆ ప్రశ్న అడిగినప్పుడు సత్సంగంలో నేను ఏమని చెప్తానంటే చూడండి నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పను మీరు జాగ్రత్తగా కొంతకాలం ఆత్మస్వరూపాన్ని గురించి అధ్యయనం చేయనుండే చెప్తాను ఇంకేతం ఇంకేం చెప్తాను ఆత్మ ఎక్కడికి వెళ్దాం నేనంటే ఏమిటండి నేను ఇలా చెప్తాడు ఆత్మ ఎక్కడికి వెళ్దంటాడు ఏమిటండి అనుకుంటాడు కూడా కాబట్టి నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ టు యూ యూ ఆర్ ది చేంజ్ రియాలిటీ అండ్ యూ ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ యూఆర్ నాట్ గోయింగ్ టు ప్లేసెస్ సో యు ఎవ్రీథింగ్ మీ మీద సూపర్ ఇంట్లో అధ్యారోపణం చేయబడుతూ ఉంటుంది దూరం అవుతూ ఉంటుంది అధ్యారోపం అవుతూ ఉంటుంది దూరం అవుతూ ఉంటుంది అధ్యారోపం అవుతూ ఉంటుంది దూరం అవుతూ ఉంటుంది మీరు మాత్రం అలా నిలిచి ఉంటారా ఆకాశానికి మేఘాలు వస్తే పోతాయి మేఘాలు వస్తే పోతాయి ఆకాశం ఆకాశంలాగే మిగుతుంది మిగిలి అది ఆత్మ నేను ఆత్మ గురించి చెప్తున్నాను కాబట్టి బర్త్ ఇట్ డిడ్ నాట్ హ్యాపన్ టు యూ Death, it is not going to happen to you. Coming, it doesn't happen to you. Going, it is not going to happen to you. When you are the ātman, when you are the ātman, ātma-rupe, ātma-svarūpe, na ātyattha, we are ajnāna-nceta, deha me ne na nukkuntai, a deha me ekkade kuppa kūrutun. Sokshma-sherīra me ne na nukkuntai, a sokshma-sherīra me ekkade, a sokshma-sherīra me ekkade, a akkade, akkade, akkade, akkade, kelingko, cattake velto honom pundi. Lokal-lo sanchāra-jauṣṭha honpundu sokshma-sherīra. మీ యొక్క యథార్థ స్వరూపమైన ఆత్మ మటుకు ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి సంచారం చేయదు నథింగ్ హ్యాపెన్స్ టు ఇట్ బికాజ్ ఇట్ ఈజ్ ఆకాశ ఇట్ ఈస్ మోర్ దాన్ ఆకాశ కాబట్టి ఆత్మస్వరూపేణ నిత్యా ఆత్మస్వరూపులుగా మీరు నిత్యులే దేహరూపంగా మీరు నిత్యులు కానే కాదు దేహాన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ ఇట్ విల్ నాట్ హ్యాపన్ త్రిష్వతి కాలేషు నిత్యాహ ఆత్మస్వరూపేణ ఆత్మస్వరూపముగా మీరు మూడు కాలములలో నిత్యులుగానే ఉంటారు అంటే మీరు కాలమునకు అతీతులై ఉంటారు కాబట్టి మనిషి తన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తన స్వరూపమునందు తన స్వరూపము పూర్ణము తన స్వరూపాన్ని ముందు అసలు What am I without any of these things? You are anointed way to study. Quick conclusion to you. What am I without any of these? You even have to go to what am I? What am I with the question? Even in the swaroopam there, what am I with the question? Because the question is, this is the cover. ఆవరణ అంట కోశం ఉన్నదే ఈ కోశాలన్నీ కూడా తీసేస్తే వాట అది తెలుసుకుని ప్రయత్నం చేయాలి దాని పేరే ఆత్మా అంటే ఒక మాటలో చెప్ నేను మళ్లీ ఇదే చెప్తున్నాను ఇది సంగ్రహం చేసి ఫ్యామిలీ సోషల్ స్టేటస్ ఎకనామిక్ స్టేటస్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియం స్టేజ్ ఇన్ లైఫ్ తర్వాత పవర్ పొజిషన్ మనీ పుణ్యం పాపం రిలీజియస్ వర్చ్యూ ది అపోజిట్ అఫిట్ ఇవేమీ కాకుండా ఇవన్నీ తీసేస్తే నేనేమిటి దానికి ఆత్మని పేరు అదే ఆత్మని అదేదో అదే మీరు మరి ఇవన్నీ ఇవన్నీ పెద్ద భ్రాంతి కాబట్టి ఆత్మస్వరూపేణ నిత్యాహ అది నిత్యం అంటే ఎందుకంటే వీటిల్లో ఏ ఒక్కటి మీరు అనుకున్నా మీరు అనిత్యులే కూడా పుణ్యం నేననుకున్నారనుకోండి అనిత్యులే ఎందుకంటే ఈ పుణ్యం మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది ఖర్చు అయిపోతుంది మళ్ళీ వాపస్ కమ్బ్యాక్ దుబాయ్ వెళ్ళిన వాళ్ళు వాపస్ వచ్చినట్టే సో ఇవి ఏమీ లేకుండా ఏదైతే మిగిలి ఉంటుందో అది ఆత్మ ఇంక ఏం మిగులుంటుందండి ఇంక వేహే లవిధ ఇంకేం మిగులుంటుంది ఏమో చూడు యు ట్రై అండ్ ఫైండ్ అవుట్ ఏ మిగులుంటుందో ఏమో ఏమో అసలు మిగిలి ఉండేది అదేనేమో ఇప్పుడు అన్ని రూపాలు మీరు నెక్లెస్ రూపం ఇంకో రూపం ఇంకో రూపం ఉడ్డానం రూపం మరో రూపం మరో రూపం తీసేశారనుకోండి ఏం మిగులుంటుంది ఇంకేం మిగులుంటుందండి ఏమో చూడు ఏం మిగులుంటుందో యు ట్రై ఆరో కాబట్టి ఆత్మస్వరూపణ నిత్యా అయితే మనిషి ఏం చేస్తాడంటే ఆత్మస్వరూపాన్ని మర్చిపోతాడు విస్మరించి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం మర్చిపోవడం ఉంది ఇవన్నీ తాను అనుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే ఇవన్నీ తాను అనుకుంటాడో మరణానికి భయపడుతూ జీవిస్తాడు ఎందుకంటే ఇవన్నీ మరణించేవారు దేహేన జాతాహ దేహేనా దేహేన జాత దేహేన గతాహ దేహంతో పాటు కొడతా దేహంతో పాటు కొడతాయి అది సంతా सो अदेहदावृत्या बहुवचन न आत्मेदाभिप्राएण यह द्वैत वील की ा दून पक्न पेटे वूनिटी वाक्याल पक्न बी द्वैत वाक्या पट्कोनी वेलातू द्वतमेंटे भेदा चपी वाक्य నన్ను ఒక ద్వైత ఆచార్యుడు కలిశారు కలిసి ముండకోపనిషత్తు ద్వైతాన్ని చెప్తోందండి అన్నారు మాట నేను ఆయన డిగ్రీకి వెళ్ళి ముండగోపనిషత్తు అద్వైతం చెప్తుందని నేను అన్నాం నేను అలాగే నేనేమన్నాం నేను ఉంటే ఓ మూల కూర్చొని ఉంటా ముండకోపనిషత్తు ద్వైతాన్ని చెప్తోందండి అన్నారే అంటే నేను ఆశ్చర్యపోయాను ఈ ప్రజ్ఞకి నేను జోహార్లాయా ఎందుకంటే ముండకము తుది నుంచి మొదల వరకు మొదల నుంచి తుది వరకు ఇటు తిప్పు అటైనా అటునుంచి ఎక్కడ చూసినా అది అద్వైతాన్ని అలాగా అద్భుతంగా బోధిస్తూ ఉంటుంది సో ఎన్ని ఆరంభంలోనూ అంతే అంతంలోనూ ఉంటే ఆరంభంలో ఓర్ణనాభిదృష్టాంతము సృష్టి అలా మొదలుపెట్టి అద్వైతాన్ని బోధిస్తుంది అంతంలో నామరూపే విహాయ విద్వాన్ సముద్ర దృష్టాంతంతో అద్వైతాన్ని అంతా అద్వైతాన్ని బోధిస్తోంది ఇదంతా కాదని వీడి ద్వైతం ఎక్కడ దొరికిందో వీడిగా నేనాశ అంటే అన్య అనే పదం ఉంది అన్నట అన్యహ అనే పదం ఉంది ముంద ఎక్కడుందో నాకు అర్థమైంది అనశ్నన్ అన్య అభిచాక శీతి అని ఉంది అన్యహ వితౌట్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ అభిచాక శిట్నెసెస్ అని ఇదిగో అన్యహ ఉంది గనక అదర్ ది అదర్ ఉంది గనక అంటాడు అంటే ఇంకా అసలు పదప్రయోగం కూడా శృతి చేయకూడదు అనమాట వ్యావహారికమైన ఏ భేదం ఉన్నదో ఇది మెన్షన్ చేసి ఇది ఇది ఇది సరికాదు అని చెప్పే సందర్భంలోనో ఏదో సందర్భంలో మనం మెన్షన్ చేయాలి కదా జీవితాన్ని గురించి అలా మెన్షన్ చేసినప్పుడు మరి భేదం కనపడుతుంది కదా భేదాన్ని అనువాదం చేసి తిరస్కరించాలి అనువాదం చేయకుండా ఎలా తిరస్కరిస్తారు అనువాదం చేయడం రీస్టేట్ యూ స్టేట్ ఇట్ అండ్ అండ్ రీస్టేట్ ఇట్ అండ్ రిజెక్టిడ్ ఆ రీస్టేట్ చేసినప్పుడు అన్యహ అనే పదం కనపడింది కనుక అదిగో ద్వైతం ఉంది వీళ్ళు ఇలా ఉంటారు సో శ్రీకృష్ణుడు ఇక్కడ అన్నాడు కదా అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అని వంద సార్లు అంటాడు అలాంటి వాక్యాలు అవన్నీ పక్కన పెట్టేసి యిమే అహం అని అన్నాడా లేదా కాబట్టి ఇప్పుడు ఎన్ని ఆత్మలు ఉన్నాయి ఆత్మ ఒకటి అర్జునుడు ఆత్మ ఒకటి వీళ్ళందరి ఆత్మలు వేరు అని ఇది ఒక రీసెర్చ్ ఇలా అనుకుని పోతారు ఆయన త్వం ఇమే అహం అని అన్నాడంటే ఆయన వీళ్ళందరూ దేహమే తాను అనుకుంటున్నారు గనక వాళ్ళు అనుకుంటున్న దేహభేదము కలదో దాన్ని అనువృత్యా హీ రీ హీ ఇట్ హీ జస్ట్ ఫాలోడి ఇట్ ఫర్ దేర్ స్టేట్ బికాస్ దే ఆర్ థాకింగ్ ఆయన అంతగా ఆయన్ని వదిలిపెడితే మత్స్థాని సర్వభూతాని అని ఇలాంటివి చెప్తాడు అన్ని నాయందే ఉన్నాయి నాకంటే భిన్నంగా మత్ పరతరం నాన్నెక్కించి దస్తి ధనంజేయ నాకంటే భిన్నంగా ఏదీ లేదురా అని చెప్పాను కానీ ఇక్కడ ఆయన వేళ్లందర్నీ కలుపుకుని చెప్తున్నాడు అందులో అర్జునుడికి అప్పుడే బోధిస్తున్నాడు ఆత్మస్వరూపం ఇంకా చెప్పనలేదు అందుకోసం అర్జునుడు ఏమనుకుంటున్నాడు నేను ఇక్కడున్నాను కృష్ణుడు ఇక్కడున్నాడు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు నేను బాణాలుస్తే వాళ్ళు వాళ్ళు బాణాలుస్తే నేను అనుకుంటున్నాడు దేహభేద దేహాన్ని బట్టి మంచి మనిషి తెచ్చిపోతాయని కూడా అనుకుంటున్నాడు కాబట్టి దేహము తాలని దేహములు భిన్నమైనప్పుడు ఆత్మలు భిన్నమని ఇలా భ్రమలో ఉన్నాడు కనుక వాడి భ్రమని రీస్టేట్ చేసి ఆ తర్వాత శాస్త్రాన్ని బోధిస్తారు అందుకోసం బహువచనం వేశారు గాని దేహభేదానువృత్యా బహువచనం ఇమే జనాధిపాహని త్వమ్మని అహమ్మని అంతేగాని ఆత్మభేదాభిప్రాయణ నా త్మలు భిన్నములు అని చెప్పటం కోసం కాదు చూడండి మనందరికీ కూడా దట్ సెన్స్ ఆఫ్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది ఐ ఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అనే ఒక సెన్స్ ఉంటుంది అయితే ఈ సెన్స్ ఎప్పుడు ఉంటుందంటే జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది తర్వాత జాగ్రత్త కూడా వేటి ఎందు మీకు రాగము ఉండదు వాటి ఎందే ఉంటుంది రాగము ఉన్న చోట సెపరేట్ అనే భేదం ఉండదు ఇప్పుడు ఇప్పుడు భార్యాభర్త కలిసి అకౌంట్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు జాయింట్ అకౌంట్ అంటే ఇప్పుడు అది ఎన్ని అకౌంట్లు అది వన్ అకౌంట్ అంటే ఇద్దరి యొక్క ధనాత్మ ఒకటే అర్థం కదా మనీయే ఆత్మ అనుకున్న సందర్భంలో ఇద్దరు వేరు కాదు ఏం దేహాలు వేరుగా ఉన్నాయి జాయింట్ అకౌంట్ ఎలా పాసిబుల్ అని అందరూ వాళ్ళు వీళ్ళు అలా అడుగురు దేహాలు వేరుగా ఉన్నా దేహాలు వేరుగానే ఉంటాయండి వాళ్ళు అలా అడిగారు అనుకోండి మీరు ద్వైతులను కూర్చోబెడితే అడుగుతారు ద్వైతుని ఆ శక్తిలో కూర్చోబెడితే వాడు ఏమంటే దేహభేదం ఉన్నప్పుడు అకౌంట్ భేదం కూడా ఉండాలని అన్నాడు అనుకోండి అంటే పర్వాలేదు లేవా దేహభేదం ఉన్నా ఆత్మ మా మెయిన్ థింగ్ మనీ దేహాంతది ఏం చేసుకుంటావు మనీ ఉండాలి అది ఒక్కటే ఏం చెప్తారు వీళ్ళు సో ఏదో నేనేదో ఊహించి చెప్పాను కనుక ఎక్కడైతే మనం మన ఏకత్వం మనకి తెలియంది కాదు నేను మనం చేసేది ఏంటంటే దేహభేదం ఎలాగో ఉన్నది ఉన్నదంటే కనబడుతూ ఉన్నది దేహభేదం ఏమిటంటే నిజానికి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంట్రెన్సికల్గా దేహభేదం కూడా లేదు ఎందుకంటే మీరు అందరూ ఒకే కిచెన్లో తయారు చేసిన ఒకే ఫుడ్ తింటారా లేకపోతే వేర్వేరు ఫుడ్స్ వేర్వేరు కిచెన్స్ ఉంటాయా ఒకే కిచెన్ ఉంటుంది ఒకే గిన్నెలో అన్నం వద్దించుకుంటారు అంటే అర్థం దేహ దేహం అంటే ఫుడ్ బాడీ అండి ఇది ఫుడ్ బాడీ ఇప్పుడు మీరు గమనించండి ఒక నెల రోజులకి సరిపడ్డ వెర్తాలు తీసుకొచ్చారండి నెల రోజులు శుభ్రంగా పప్పు కూర అద్దీ వేసుకుని శుభ్రంగా భోజన చేశారండి ప్రతి వాళ్ళు నెల రోజులు వేపటికి ఐదు కేజీలు బరువు పెరిగారండి ఇప్పుడు ఈ దేహాలన్నీ వేరు వేరు ఒకటేనంటారా ఒకటేనండి కాబట్టి దేహభేదం కూడా అంగీకారం నాకు ఇది ఒక చేదస్తాం దేహభేదాన్ని ముందు చెప్పుదాం అనుకుని మళ్ళీ దాన్ని కూడా ఖండించి కూర్చుంటాను పోనీ దేహభేదాన్ని అంగీకరించండి దేహభేదం ఉన్న సందర్భాల్లో కూడా ఎక్కడైతే మీరు ఫీల్ హ్యాపీ అండ్ గుడ్ అండ్ లవింగ్ అక్కడ ఆత్మభేదం ఉండదు ఆత్మభేదం ఉండదు ఒక వాళ్ళ అబ్బాయిని అమెరికాకి విమానం వచ్చారు చాలా ఉల్లాసంగా ఉన్నారు ఆయన అన్నారు నేనే అమెరికా వెళ్ళినట్టే అనిపించిందండి అన్నారు అంతేకాదు నేను వెళ్ళకపోయినా పర్వాలేదండి మా అబ్బాయి వెళ్ళాడు వాడు వెళ్తే మనం వెళ్ళినట్టే అన్నాడు నేనన్నాను కరెక్ట్ అండి అది ఇందులో మనం అమెరికాలు మనం ఎందుకు తిరగడం పిల్లలు అభివృద్ధిలోకి వస్తే వాళ్ళ అభివృద్ది మన అభివృద్ధి వాళ్ళ అభివృద్ధి వేరు మన అభివృద్ది వేరు కాదు కాబట్టి చాలా బాగా మీరు ఆలోచించారని చెప్పాను మీరు రామకృష్ణ అనుకుంటూ మీరు భగవద్గీత అనుకుంటూ ఎక్కడ ఉండండి అమెరికా కొరడు వెళ్ళొస్తుంది సో యూ హెవ్ బోత్ As యాజ్ ద సన్ యూ హెవ్ ఎంటర్ టు అమెరికా యాజ్ ఫాదర్ యూ హ్యావ్ స్టడీ గీత సో కనుక ఎక్కడైతే మీకు లవ్ ఉంటుందో తర్వాత లవ్ గురించి మీకు ఒకటి చెప్తా వినండి గ్రావిటేషన్ అండ్ లవ్ ఇప్పుడు మీరు గమనించండి ఈ రెండు పదార్థాలు వేరువేరుగా ఉన్నాయి టూ డిఫరెంట్ థింగ్స్ బట్ గ్రావిటేషన్ అనే ప్రిన్సిపల్ ఒకటి ఉన్నది ది ది ది పవర్ ఆఫ్ గ్రావిటీ ఫోర్స్ అని అనరు ఫోర్స్ అనే మాట కరెక్ట్ కాదు ది గ్రావిటేషన్ ఎనర్జీ It is one principle which goes against the division. So in the principle of gravitation, the division collapses. So it is the gravitation which unites them. So deha vedam unna, vastu vedam, padartha vedam unna, in gravitation they are one. Alage, in love the division among bodies is overcome, in love, love is a love is an expression of unity when the bodies are different i love you ante artham enti i love you ante nenu nuvvu deha drishtiya ver veruga nilichi unna you We are not really different anapraum love so love is the unity when two bodies are different ఆ డిఫరెన్స్ ని అధిగమించినటువంటి యూనిటీకి లవ్ అని పేరు ఇప్పుడు ఐ లవ్ యు అన్నప్పుడు దట్ లవ్ ఈజ్ వన్ ప్రిన్సిపల్ విచ్ యునైట్స్ ది ఐ అండ్ ది యూ లైక్ గ్రావిటేషన్ యునైట్స్ బాడీ ఏ అండ్ బాడీ బి ఏ అట్రాక్స్ బి బి అట్రాక్స్ ఏ సో ఇన్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్ దే ఆర్ యునైటెడ్ అలాగే ఇన్ ది పవర్ ఆఫ్ లవ్ దే ఆర్ యునైటెడ్ సో దేహభేదం ఉంది దేహభేదం ఉన్నా ప్రేమ అనేటువంటి అంశంలో వాళ్ళు ఒక్కటే అయితే దేహము స్థూలము కంటికి భేదమే కనపడుతుంది అభేదాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి తెలుసుకోవాలి అండర్ దర్శించాలి అభే భేదాన్ని కంటితో కనపడుతుంది ఈ కంటికి ఎంత కనపడుతుందో అంతే చూసేవాడికి అజ్ఞాని అని పేరు జ్ఞాని అంటే కంటికి కనపడిన దానికంటే ఎక్కువ దర్శిస్తే వాడిని జ్ఞానం అంటారు చక్షుష్పప్తాహి శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థ దర్శిన అని అంటాడు కాళిదాసు కన్ను గలవాడు అంటే సూక్ష్మములైన అంశములను దర్శించే శాస్త్రము కలవాడే కన్ను కలవాడు అంతేగాని పత్తి గుడ్లా ఇంత కలుదేశం ఇలా చూస్తున్నా అంటే వాడు కన్ను గలవాడని కాదు అర్థం కాబట్టి సో సూక్ష్మ దర్శనము ఎవడు చేస్తాడో వాడే జ్ఞానం భేదం గురించి చెప్పడానికి దీనికోసం జ్ఞానం ఎందుకు భేదం తెలియట్లేదు కుక్క పిల్లలకి తెలుస్తే భేదం ఓ దేహాన్ని చూసి తోలదాడుస్తుంది ఇంకో దేహాన్ని చూసి మురుగుతుంది సో దీనికోసం వాడు విద్వాంసుడు సో లవ్ మీకు లవ్ గురించి తెలిస్తే యూ హ్యావ్ టు నో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ లవ్ ఈజ్ సచ్ ఎ సెటిల్ ప్రిన్సిపుల్ విచ్ యునైట్స్ ది అపారెంట్లీ సెపరేట్ పీపుల్ ఆత్మా ఈజ్ ది రియాలిటీ విచ్ ఈస్ కామన్ దీని మీద నేను చాలాసార్లు చెప్పాను ప్రాణశక్తి కూడా అన్ని ప్రాణులకు సమానంగా ఉంటుంది ఇప్పుడు వాయువు ఉందనుకోండి ఇప్పుడు చెట్టు ఉందనుకోండి మనిషి ఉన్నాడు అనుకోండి దే ఆర్ డిఫరెంట్ అపారెంట్లీ చెట్టు మనిషి వేరు వేరు కానీ చెట్లు అన్ని మీరు కొట్టేశారు అనుకోండి మనుషులు అందరూ చచ్చిపోతారు ఎందుకని ఎందుకంటే మనుషులు పిలిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది ఆ కార్బన్ డైఆక్సైడ్ ని రీసైకిల్ చేసి ఆక్సిజన్ గా చెట్లు చేస్తూ ఉంటాయి ఆ చెట్లు చేసే పని లేక చేయకపోతే కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ పెరిగిపోయి మనుషులు గ్యాస్ ఫిక్సియేషన్ వచ్చి చచ్చిపోతారు గాలి అందరికీ తెచ్చిపోతారు క్రమక్రమంగా అందరూ తెచ్చి ఎవరు మిగతల అంటే ఇప్పుడు మీరు చెప్పండి చెట్లు మనుషులు వన్ లైఫా లేక వేర్వేర్ లైఫ్ ఆ వన్ లైఫ్ ఇట్ ఈస్ వేర్వేర్ లైఫ్స్ అయితే వై షుడ్ హ్యాపన్ లైక్ దాట్ so chetlu manushulu they appear different but in life they are one endukante chetlu vidichi pettina gaalini pilichi manam batukutamu manam vidichi pettina gaalini pilichi ave batukutai there is a constant exchange of life principle between trees and humans so chetlu manushulu they are not two different things they are one system వన్ ఇకో సిస్టం ఇకో సిస్టం ఈజ్ వన్ మోడర్న్ పరిభాషలో చెప్పాలంటే వేదాంత పరిభాషలో చెప్పాలంటే ఏష ప్రాణ సూత్రాత్మ అని అంటారు ఇదంతా కూడా ప్రాణశక్తి ఆ ప్రాణశక్తియే చెట్లయింది మనుషులైంది పశువులైంది పక్షులైంది కాబట్టి దేహభేదాన్ని బట్టి బహువచనం వాడేరు కాని ఆత్మభేదాన్ని బట్టి వాడేరు ఆత్మ ఎందు భేదం లేదు ఇది ఎలాగంటే పది కొండలు పెట్టిండా నీళ్లు పెట్టి సూర్యబింబాన్ని కనుక అన్నింట్లో పడిట్లా ఎండలో పెడితే పది సూర్యబింబాలు ప్రతిబింబాలు కనపడతాయి కానీ సూర్య ప్రతిబింబాలు పదున్నాయి ఎందుకని ఉపాధులు పదున్నాయి కనుక పది కొండలు పది నీళ్లు ఉన్నాయి గనక నిజానికి కుండల్లో కూడా భేదం లేదు అన్ని కొండలు ఒకే మట్టి అన్ని నీళ్లు ఒకే నీళ్లు అక్కడ కూడా భేదం లేదు పోలండి స్పేస్ అనేది మధ్యలో వచ్చింది గనక పది కుండలున్నాయి పది కుండల్లో పది నీళ్లు ఉన్నాయని మీరు తీసుకున్నా పది ప్రతిబింబాలు ఉన్నాయనకూడదు పది ప్రతిబింబాలు కనబడుతున్నాయన్న పోనీ పది ప్రతిబింబాలు ఉన్నాయన్నా పది బింబాలు ఉన్నాయనకూడదు ద్వైతులు అలాగే అంటారు పది బింబాలు ఉన్నాయని వాడి పేరే ద్వైతి ఈ ద్వైతులు ఉన్నారే వీళ్ళ వీళ్ళంత వాళ్ళు ఈ వేదాంతంలో ఎందుకు రావడం దీంట్లో అనవసరం కదండి ఇప్పుడు ఐడెంటిటీ ఓటు వేసినాక వీళ్ళు ఐడెంటిటీ కార్డు ఇస్తారు ఆత్మ ఒక్కటే అంటే మిమ్మల్ని ఓటు వేయనివ్వరు మీ దేహ దేహాన్ని బట్టే మీకు ఓటు వేయనిస్తారు బ్యాంకుకి వెళ్లి వాడి ఆత్మ నా ఆత్మ ఒకటేనండి వాడి అకౌంట్లో డబ్బు నాకు ఏమంటే ఇవ్వరు అక్కడ మీ దేహాన్ని బట్టే మీకు డబ్బు ఇస్తారు సో ఆ రంగంలో వాళ్ళ ద్వైతం అంతా నడుస్తూ ఉంటుంది దాంట్లో పడి కొట్టుకోవాలి కాని దీంట్లోకి ఎందుకు ఇక్కడ వాళ్ళ ఏరియానా ఇది లోక వ్యవహారం అంతా ద్వైత మీద నడుస్తూ ఉంటుంది దాంట్లో దీకన్నా ఇండలిజని దేకన్నా గోత్ర వాళ్ళ మాటకి విలువ ఉంటుంది అంతా ద్వైతం మీద నడుస్తూ వాళ్ళు మాకు వాళ్ళు అక్కడ ఆగరం అక్కడి నుంచి బయలుదేరి గీతలోకినో ఉపనిషత్తులోకి రావడం ఉపనిషత్ విద్యాపీఠము పేరు చెప్పే పాఠం ద్వైతం భేదం నువ్వు వేరు నేను వేరు నీ కులం వేరు నా కులం వేరు నీకంటే నేను గొప్పవాడిని నువ్వు నన్ను పూజ దేవుడికి నేను రికమెండ్ చేస్తాను ఇది పాఠం ఈ పాఠానికి ఇంత మహాభాగ్యానికి ఉపనిషత్ విద్యాపీఠము అని పేరు దానికి ఒక పెద్ద బడ్జెట్ వన్ క్రోర్ బడ్జెట్ బిల్డింగ్స్ పది ఎకరాల స్థలం పతితాల్ అంతా కలియుగ ఉంటుందండి కలిపురుషుని యొక్క ప్రభావం కలి అంటే ద్వైతం కలి కలహ కలహం ఉండాలంటే ద్వైతం ఉంటేనే కలహ నువ్వు వేరు నేను వేరైతేనే కలహం నువ్వు నేను ఒక్కటే అంటే కలహమే ఉంది కలహమే లేదు కాబట్టి బహువచనం ఆత్మభేదాభిప్రాయం చేత అయితే ఏమవుతుందంటే దీంట్లో పెద్ద సమస్య మనకి ఇది కూడా అనుభవానికి రావటం కష్టమైన విషయం అందు గురించి నేను కొంచెం చేదస్తంగా చెప్తూ ఉంటా సమస్య ఎక్కడొస్తుందంటే సూర్యుడు నీటిలో ప్రతిఫలించాడనుకోండి సో ది అన్లిమిటెడ్ సూర్య ఇస్ ది ఇన్ఫినిట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ది ఫైనట్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద సమస్య ఎక్కడంటే సర్వవ్యాపకము అనంతమైన ఆత్మ ఓ దేహంలో ప్రకటమవుతుంది పరిచ్ఛమైన దేహంలో ప్రకటన అవుతుంది ప్రకటమయ్యేపప్పటికి ఇమీడియట్లీ దెర్ ఈస్ కన్ఫ్యూషన్ బిట్వీన్ ది ఇన్ఫినిట్ అండ్ ది ఫైనట్ ఆ ఇన్ఫినిట్ లక్షణాలన్నీ ఫైనైట్ కి మనం ఆరోపించి కూర్చుంటాం ఫైనైట్ లక్షణాలన్నీ ఇన్ఫినిట్ గా ఆరోపిస్తాం దీనింగ్ కన్ఫ్యూషన్ అని పేరు టూ వే కన్ఫ్యూషన్ ఇతరేతర అధ్యాస టూ వే కన్ఫ్యూషన్ సో ఈ కన్ఫ్యూషన్ లో మనము భేదమే సత్యమని భ్రమపడుతూ ఉంటాం కాబట్టి మీరు మనిషిని దేహభేద దృష్టితో చూడకూడదు సో ఇప్పుడు మీరు దేహాలన్నీ వేరువేరుగా కాబట్టి మనుషులు వేరువేరుగా చూస్తే వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రువులు కాని మనిషి యొక్క తత్వం దైవం దైవత్వం డివినిటీ సో దైవత్వాన్ని కనుక మీరు మనిషిలో చూడగలిగితే ప్రతి మనిషిలో దైవము ఆ ఇన్ఫినిటే ప్రకటన అవుతోంది ఈ కుండలో ప్రతిఫలించేది సూర్యుడే ఆ కుండలో ప్రతిఫలించేది సూర్యుడే అన్నట్లుగా అన్ని దేహాల్లో ఒకే చైతన్యం ప్రకటమవుతో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది కాబట్టి మీరు ఆ మనిషి యొక్క గుణ గుణదోషాలకు అతీతంగా ఆ చైతన్య స్థాయికి వెళ్లిపోతే ప్రాణం స్థాయికి వెళ్లిపోతే ఇట్ ఈస్ ది ప్రాణ మేనిఫెస్ట్ ఇన్ హిమ్ ప్రాణమే మేనిఫెస్టో అతని ఎందు ప్రాణయమే అంటే స్త్రీ పురుష భేదం సమస్య పోతుంది ఈ పశువుల్లో ప్రాణమే మనుష్యుల్లో ప్రాణమే అంటే పశువు మనుష్య భేదం సమస్య పోతుంది చెట్టు చేమల్లో కూడా ప్రాణమే అంటే సకల జగత్తులో కూడా భేదం పోతుంది కేవలము ప్రాణదృష్టిలో మిగిలి ఉంటారు వాళ్ళని ప్రాణోపాసకులు ఉంటారు ఆ ప్రాణోపాసకులు బృహధార్మికుల్లో వస్తుంది ప్రాణోపాసకులు ఆత్మస్వరూపము అభిన్నము అనే సత్యాన్ని చాలా తొందరగా తెలుసుకుంటారు ఒక స్టెప్ ఇన్ బిట్వీన్ స్టెప్ ఇదికే ఉపాసనని అన్నారు ఎందుకంటే అది అల్టిమేట్ స్టెప్ కాదు కాబట్టి ఉపాసన అన్నారు అల్టిమేట్ వచ్చిదాకా ఉపాసన ఉపాసన అంటూ ఉంటారు అల్టిమేట్ వచ్చేటికి జ్ఞానం అనేస్తారు కనుక ఆత్మభేదాభిప్రాయం తోటి అక్కడ బహువచినే కాని సో నేను మనం చేసింది ఇందాక యోగానికి డెఫినేషన్ ఇచ్చా ఇప్పుడు మళ్ళీ యోగానికి ఇంకో డెఫినేషన్ ఇస్తున్నా ఈ కన్ఫ్యూషన్ ఉంది ఏమిటి కన్ఫ్యూషను అనంత తత్వము పరిమితమైన పరిచ్ఛిన్నమైన దేహంలో ప్రకటన ఈ పరి పరిచ్ఛిన్నానికి ఆ అనంతానికి మధ్యన కన్ఫ్యూషన్ అనంత లక్షణాలు పరిచ్ఛిన్నం మీద ఆరోపిస్తాడు పరిచ్ఛిన్న లక్షణాలు అనంతం మీద ఆరోపిస్తాడు ఎందుకంటే రెండింటి యొక్క సమావేశమైనట్టుగా ఉంది కదా ఇదిగో ఈ కన్ఫ్యూషన్ తొలగించుకునుటయే యోగము కన్ఫ్యూజన్ అంటే వ్యామోహము మోహము అదే కన్ఫ్యూషన్ ఈ వ్యామోహాన్ని దూరం ప్రయత్నమే యోగము యోగాన్ని అంత ఉన్నతమైన స్థాయిలో నిర్వచనం తెలుసుకోవాలి అది అప్పుడు యోగం యొక్క అసలు స్వరూపం మనకు బాగుంది అస్సు తర్వాత శ్లోకం దేహినోస్యే కౌమారం యౌ్వనం జరా తేహాంతరప్రాప్తి దీనికి అవతారిక మా నాయని గారు నాకు ఈ అవతారికల గురించి ఓ పాయింట్ ఇచ్చాం చెప్పిన మాట చిన్నమాటే కానీ ఆ చిన్నమాట చెప్పాలి అంటే శాస్త్రాన్ని బాగా లోతుగా అవగాహన చేసుకున్న వాడిచే మాత్రమే చెప్పగలుగుతారు అయన ఏం చెప్పారంటే ఆయన చెప్పిన తర్వాత కానీ నేను గమనించలేదు అది అదేంటంటే యవతారికలు కనుక లేకపోతే భగవద్గీతలో ఒక శ్లోకానికి ఇంకో శ్లోకానికి తలా తోకా లేకుండా ఉన్నట్లు కనపడతాయి ఏం చెప్పారు యవతారికలు ఏం చేస్తాయంటే ఆయన చాలా అద్భుతంగా వాటిని మాల కింద కూర్చారు అవతారికలు లేకపోతే శ్లోకాలు ఏ విటిరా ఏం టాపిక్ మాట్లాడుతున్నా నేనైనా ఈ శ్లోకంలో టాపిక్ ఓలా ఉంది ఆ శ్లోకంలో టాపిక్ మరోలా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది నాలుగో అధ్యాయంలోనూ ఐదో అధ్యాయంలోనూ మరీ ఎక్కువగా ఉంటుంది ఈ లక్షణం ఇక్కడ చూడండి అవతారికి ఎలా ఇచ్చారు అంతకు ముందు శ్లోకంలో ఏముంది వాళ్ళు లేననే మాట లేదు నేను లేననే మాట లేదు నువ్వు మాట లేదు అని వెంటనే దేహిని కౌమారం యమనం ఇది చిన్న వయస్సు మధ్య వయస్సు పెద్ద వయస్సు ఇలా వస్తూ ఉంటాయి అని ఏమిటి దీనికి దీనికి సంబంధం ఏం లేదే అన్నట్టుగా అనిపిస్తుంది మీరు శ్లోకాలకి ఇప్పుడు ఘంటసాల గీతం ఉందనుకోండి ఓ శ్లోకానికి ఓ శ్లోకానికి ఈ చీజ్ ఇండిపెండెంట్ అన్నట్టుగా ఉంటుంది శ్లోకం గంభీరంగా చదవటం దాని తాత్పర్యం చదవటం మళ్ళీ ఇంకో శ్లోకం ఇంకో తాత్పర్యం ఇదొకటి వేరు అదొకటి వేరు అన్నట్టుగా ఉంటుంది కానీ ఈ అవతారికలు ఏం చేస్తాయంటే ఆ శ్లోకాలకి ఏకవాక్యతని ఆ ఫ్లో ఆఫ్ థాట్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ థాట్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి ఈ అవతారికి చూస్తే నాకు అలా స్టైకింగ్ గా అనిపించి నేను మీకు చెప్తున్నాను సో అవతారికి చూడండి తృష్టాంత అది అవతారి అంటే అంతకు ముందు శ్లోకంలో ఆత్మ నిత్యము అని చెప్పారు అంటే మూడు కాలములకు అతీతంగా ఉంటుంది ఇంతకుముందు లేదనే మాట లేదు భవిష్యత్తులో ఉండబోదు అనే మాట లేదు అంటే నిత్యము కాలాతీతము అని చెప్పారు ఎలాగా తథమివ ఆత్మా నిత్య అది నిత్యం ఎలా అయిందండి అనే దానికి దృష్టాంతాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో చూడండి ఎంత బాగా కనెక్షన్ ఇచ్చారో ఆ కనెక్షన్ కనుక ఆయన ఇవ్వకపోతే మనకి ఆ కంటిన్యూటీ ఆఫ్ థాట్ ఎస్టాబ్లిష్ అవటానికి కష్టం అవుతుంది కాబట్టి గీతలో ఈ అవతారికలన్నింటినీ కనుక మీకు తీసి పక్కన మీకు అందకుండా చేసేస్తే మీకు గీతలో ఆ కంటిన్యూటీ రాదు అంత ఇంపార్టెంట్ అవతారికలు అంచేదినే అవతారికలను కరెక్ట్ గా ప్రింట్ చేయాలి ఆ కంటిన్యూటీ ఆఫ్ థాట్ ని మెయింటైన్ ఎస్టాబ్లిష్ చేసేవి అవతారికలే గీతా పశ్చిమ వాళ్ళు ఆ పుణ్యం కట్టుకుంటారు కైలాసాశ్రమం అయితే అన్ని కట్టకట్టే ఒకటే ప్రింట్ ఇలా మూడు గీతలు గీసేయటం పైన మంత్రం ఇక్కడ వర్ష్యం ఇక్కడ అనువాదం అంతేగాని ఇంకే దీనికి దానికి పొంత అక్కర్లేదు తలా తోకాలేకుండా ప్రింట్ చేస్తారు ఇర్రెస్పాన్సిబుల్ ఎనివే సో దృష్టాంతం చెప్తున్నారు ఆత్మ నిత్యము అని చెప్పడానికి దృష్టాంతం చాలా గొప్ప దృష్టాంతం అస్మిన్ దేహినహ అంటే దేహీ దేహము అని రెండు పదాలు ప్రయోగించారు శ్లోకంలో అది చాలా కేర్ఫుల్ గా గమనించదగ్గ ప్రయోగం దేహీ అంటే దేహము గలవాడు దేహ అంటే దేహము రెండింటికి డిస్టింక్షన్ గృహహృహ ఇల్లు గలవాడు ఇల్లు రెండు వేరు ఒకటేనంటారా వేరువేరు రెండు ఒకటి కాదు కానీ కొంతమంది ఆసక్తిని ఏ లెవెల్ కి తీసుకువెళ్తారంటే ఇల్లు ఇల్లు గలవాడు ఒక్కటేనేమో అన్న లెవెల్ కి తీసుకెళ్తారు ఒక ఒక టెనంట్ నాతో అన్నాడు ఇంటికి గోడకి మేక్క కొడితే తన నడ్డి మీద మేకొట్టినట్టు బాధపడతాడండే మా ఇంటి యజమాని అన్నాడు అది ఆసక్తి ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది సో ఇస్ పాసిబుల్ ఇంటికి అద్దెకి ఇప్పుడు అద్దెకి ఇల్లు ఇస్తారు ఇంటి ఓనర్ ఏం చేస్తాడంటే అద్దెకి ఇల్లు ఇస్తాడు తప్పులేదు అసలు వై ఆల్ దుడ్ బి దేర్ ఐ డోంట్ నో మొత్తానికి ఇల్లు ఇల్లు ఎందుకు కట్టుకుంటారు అంటే మకాన్ చేయడానికి కట్టుకుంటారేమో అని నేను అనుకున్నాను కానీ మరి ఆధునిక కాలంలో ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఎకనామిక్స్ అన్ని కూడా బాగా అభివృద్ధి చెంది బాగా థింకింగ్ బాగా పెరిగి కాబట్టి ఏం చేస్తారంటే అద్దెకి ఇవ్వడం కోడం కోసం అక్కడ కడతారు ఇల్లు ఆ తర్వాత దానికోసం దుఃఖిస్తూ ఉంటారు ఇలా అద్దెకిచ్చి కష్టాలు పడుతూ ఉంటారు వాడు అద్దె సరిగ్గా ఇవ్వలేదని తక్కువ అద్దెస్తోందని ఈ అద్దె వసూలు చేసుకోవడం పెద్ద సమస్య అయిపోతుందని ఈ అద్దెకుండి వాళ్ళు మూర్ఖులని చెప్పిన మాట వెన్రని వాళ్ళకి అద్దెకి ఇవ్వడం డేంజర్ అని వాడు ఖాళీ చేస్తాడో చేయడం అని బెంగా వాటి సపోజ్ ఇల్లు కట్టుకుని వీరే ఉన్నారనుకోండి ఎన్ని సమస్యలు పరిష్కారం అయిపోయాయి చూడని కానీ మనిషి మనం అలా ఆలోచించండి ఆ డబ్బంతా రావాలి దాంతో భోగాలు రావాలి మనిషి ఐతల్లు తన చుట్టూ సమస్యల వలయాన్ని సృష్టించుకోవటంలో మనిషిని మించినోడింకోండి వెరీ చాలా దురదృష్టకరమైన విషయం తనే నిర్మాణం చేసుకుని ఈ వలయాన్నంతని తను నిర్మాణం చేసి దాంట్లో శ్లేష్మంలో పడ్డ ఈగల కొట్టుకుంటూ గ్రహాలు ఏదో చేసాయని మళ్ళీ దానికి దానికి కనెక్షన్ పెడతాడు ఈ మధ్యన జాతకాలు బాగులేదు ఈ మధ్యన గ్రహస్థితి బాగులేదని అన్నాడు ఒక ఆయన ఏమిటా గ్రహస్థితి ఎందుకు బాగులేదు అంటే ఈ వాళ్ళు సరిగ్గా అద్ది పే చేయట్లేదు కాబట్టి గ్రహస్థితి బాగోలేదు అసలు నువ్వు అద్దీ కట్టకుండా చక్కగా నువ్వు ఉండేదానికే ఉన్నావు అనుకో అప్పుడు గ్రహస్థితి ఎలా ఉండుండేది సో అమేజింగ్ సో ఒక ఆయన ఇల్లు అద్దెకిచ్చాడు అద్దె తీసుకున్న ఆయన ఆ ఇంట్లో తద్దినం పెట్టుకుంటున్నాడు తద్దినం వల్ల తండ్రికి తద్దినం పెడుతున్నారు కదండి సంవత్సరానికి ఒకసారి ఏదో పెడుతున్నాడు అంత సంతోషించాలి ఈ అద్దెకిచ్చిదాన్ని సంతోషించాలి బోన్లే పాపం పితృకర్మ చేసుకుంటున్నాడు పితృకర్మ దాని పేరు శ్రాద్ధం పేరు శ్రద్ధయా మంగళకర్మ తద్దినం పెట్టడం అంటే మంగళకర్మ అది అమంగళమయం కాదు కానీ తద్దినం అంటే మరణానికి కనెక్షన్ ఉందిగా వీడికి మరణం అంటే భయం వీడికి మరణం అనే పేరు చెప్తే అక్కడి నుంచి పారిపోతాడు సో వీడు అద్దెకిచ్చాడు తను గవర్నమెంట్ క్వార్టర్లో ఉండి ఆ ఇల్లు దిగిచ్చి వీళ్ళు తద్దినం పెట్టుకుంటున్నారని వీడికి ఉప్పొందింది అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాడు నువ్వు తదినం పెట్టడానికి వీల్లేదంటాడు ఏదేటి నువ్వు తదినం పెట్టకపోవడం అంటే నువ్వు నా ఇంట్లో తద్దినం పెడితే అది అమంగళం అంటాడు వీడు గోడలకు అమంగళం సిమెంట్కి అమంగళం ఇటకలకు అమంగళం అంటే అది నాకే అమంగళం అంటాడు ఇప్పుడు చెప్పండి వీడు గృహము గృహి అజ్ఞానం చేతలో ఏకమైపోయారో లేదా మీకు దృష్టాంతం చెప్పాను కదా నేను దేహ దేహికి గృహ గృహి దృష్టాంతం చెప్పారు దేహ దేహి ఒకదానికి దృష్టాంతం అయితే మళ్ళీ దీనికి దృష్టాస్తానికి దృష్టాంతం సో మనిషి ఆసక్తి చేత తీవ్రమైన రాగం చేత తనకు తన ఇంటికి తేడా లేని స్థితిలో బతుకుతూ ఉంటాడు నేను ఇది అసలు ఇంత చెప్పక్కర్లేదు నేను ఇంకో హారం లో ఒకటి చెప్పాను సోఫా అది సరిపడుతుంది it is my sofa nu meer annarante kabartar you become the sofa then you have to say it is my sofa jada ayipotharu meer it is sofa i am using it ante meer sev ayyaru gaane it is my sofa na re you become the sofa i tell you so choru ne confusion ela untundo kabatti deha ha dehi deham veru dehi veru రెండు కలిసి ఉన్నారు కలిసి ఉన్నారు ఎందుకు కలిసి ఉన్నారు వేరు కాబట్టి కలిసి ఉన్నారు కలిసి ఉన్నారు కాబట్టి వేరు కూడా దేహం విలక్షణ డిస్టింగ్ దేహము వేరు దేహి వేరు దేహి అంటే ఇండ్వెలర్ ఆఫ్ ది బాడీ దేహము అంటే బాడీ సో దే ఆర్ టూ డిస్టింగ్ థింగ్స్ దే ఆర్ రిలేటెడ్ ఆల్ రైట్ బట్ డిస్టింగ్ సో అస్మిన్ దేహే దేహీ ఈ దేహంలో దేహీ ఉన్నాడు ఇప్పుడు నేనెవరు దేని దేహము నేను కాదు దేహములో ఉండే దేహిని ఓకే ఆ దేహికి అస్మిన్ దేహే దేహిన ఈ దేహమునందుండే దేహికి దేహిన షష్ఠి సో దేహమునందుండే దేహికి యథా ఎలాగైతే దృష్టాంతం అన్నారు అంచేతని భాష్యకారులు యథానందు చూడండి ఎలాగైతే యథా అంటే దృష్టాంతం ఎలాగైతే దేహే కౌమారం యవ్వనం జరా Dehan lo marculost o n'tayi, Dehan lo marculost o n'tayi, ippidu illu lo marculost o n'tayi, pain to venture, pain to fade out o n'tayi, marculost o n'tayi, ippidu neen I am the owner of the house and we run tadu. So ippidu, what is the relation between the two? Intlo marculost o n'tayi, you do, widi vid ki a marcul ki relation o n'tayi, he is the witness of those changes. Why he should witness? ఎందుకంటే ఆ ఇల్లు నేను కట్టాను నా ఇల్లు అని ఒక బ్రాంచ్ ఒకటి పెట్టుకుని ఉన్నాడు గనక అవి ఆ ఇంట్లో వచ్చే చేంజెస్ ని విట్నెస్ చేస్తాడు లేకపోతే మిగతా ఇళ్ల గురించి అసలు వీడిని పట్టింపేయలేదు ఏదో సంబంధం పెట్టుకున్నాడు అది గృహము నేను గృహి అని ఒక సంబంధాన్ని పురస్కరించుకుని ఆ గృహంలో వచ్చే మార్పులను విట్నెస్ చేస్తూ ఉంటాడు మా ఇల్లు పాతపడిందండి ఏదో రూఫ్ లీక్ అవుతోందండి ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ లీక్ కాలేదు ఏడాది లీక్ అయింది అంటే అర్థమేంటి వీడు లీక్ అవుతున్నాడని కాదు వీడు ఇల్లు లీక్ అవుతుంది ల్యాప్టాప్ వీడియో లీక్ అవుతున్నట్టు ఏం కాదు ఆ వివేకం ఉంటుంది దేహం విషయంలో ఆ వివేకం ఉంటే వాడు జ్ఞాని ఆ వివేకం లేకపోతే వాడు అజ్ఞాని తెలుసు పూర్ణమూర్ణమి పూర్ణా పూర్ణముద్యతే పూర్ణమాదా పూర్ణమేవా అవశిష్యతే